వారు ఉడి అభయము వేడగా వారిని అందరినీ రక్షించి పెప్పుల నటించి అనేక యజ్ఞములు చేసి పాయసములు అపూపములు మోదకములు ఆ పాయసములు అపూపముల అపచ్చులు మోదకములు రోజుగా అనేక విధములైనటువంటి పిండి వంటలతో భోజనములు పెట్టి యజ్ఞముల ఎందు పోషించిచ్చినటువంటి అంబరీసుడే లక్ష్యలా ఒక్కొక్క వెలటికి ఎవడవాడు శశిబిందుడు ఆ శశిబిందుక మహా రాదు లక్ష మంది భార్య ఆహా వేల సంఖ్య కాదు లక్ష ఒక్క లక్షట భార్యలుగా పది కోలగా ఒక్కొక్కరు ఎందు పదివేల మంది కొడుగులు ఒక్కొక్క భార్యకు పదివేల మంది కొడుకులట ఎంత ఉన్నారో మరి పది కోట్లలకు పది కోట్ల మంది కుమారుల గాంచీచరి త్వరక మేధంపులందరూ బహుదక్షిణో రక్త భంగి చే వారంతా కుమారులంతా మహాపురుషులయ్యే యజ్ఞములు చేయగంగా ందుడన నుంచి నెగటడు జడ ఆ శిబిందుడు నాగల కుమారు అందది కూడా వాళ్ళంతా సత్ప్రవర్తన కలిగి ఎన్ని ఆకుములు చేయగా తాను కూడా చేసి మహత్తరమైనటువంటి యొక్క కీర్తిపుంజాడు సుమ శశిబిందుడిని యొక్క మహారాజు అటువంటి వాడు కూడా శాశ్వతమైన సమా అగ్నిహోత్రుని ఆరాధించి ఈ అగ్నిహోత్రుడు ప్రత్యక్షంగాగా ఆ ఇయ జయము సమస్తమైన సద్గుణములు నాకు కావల్ అని కోరికేట అరుగు వ్యక్తం చేయటానికి బంగారు అరుగు వేశాడుట ఎంత యాదాని యొక్క విస్తీర్ణము అంటే ముప్పై ఆరు రుగు బంగారులకు దాని నది ప్రియము గిచ్చి తన పేద గయనుడ మె మెగటి గయుడు ఆ తన పేరు ఆ ప్రకారంగా యజ్ఞం చేసి ఆరుగు మీద యజ్ఞ అంతమునందు అరుగంతా నదికి దానమిచ్చినాడు తరువాత తన పేరు చేత గయా అనేటటువంటి యొక్క క్షేత్రాన్ని నెలకొల్పి ఆ సన్నివేశం యొక్క పాదమును ఆ గయా క్షేత్రాన్ని నిర్మించాడు సుమా అర్థయవటాన్ని అటువంటి యొక్క గైడు కూడా వెళ్ళిపోయినాడు రంజదేవుడు పెండ ప్రదానం చేసినట్లయితే ఆ పితృదేవతలందరికీ కూడా ఉత్తమ లోకములు సుమా అని చెప్పి తన తపస్సు చేతనే దాన్ని కట్టుదితం చేసి వెళ్ళిపోయాడు సుమ ఆ గయుడు అందువలన అనేక మంది కుమారులు కావాలని అని కోరేరు ఎందుకయ్యా అంటే లోకంలో ఎవడైనా పోయి ఒకడైనా గయాస్తాం చేస్తాడేమో అని పారుతూ ఉంటారట మూడింటి చేతనే పొత్తత్వం అన్నాడు కుమారుడు అంటే తలకాయ పైనకొచ్చేవాడు కాదు కుమారుడు ఎవడయా కుమారుడు అంటే ఆ దేవతో వాక్యకహాతు ఆ మూడు కాజ్యములు చేతగాని కొడుగా ఎలాగో అంటే జీవతో వాక్యకరణ తండ్రి బ్రతికి ఉండగా ఎలా చెబితే ఎలా నడుచుకోవటం ఒకటి ఒకప్పుడు కూడా భిన్నంగా మాట్లాడకూడదు ఎలా చెప్పితే ఆ ప్రకారంగా నడుచుకోవటం ఒకటి భోజనా తరువాత ప్రతి సంవత్సరము అతజ్దనం రోజున అనేక మందికి అన్నదానం చేయడం చేయడం అసలు తద్దిమే పెట్టడం మానేశారు కదా అంతా ఖర్చు ఉంటా అన్నారు అనవసరంగా ఖర్చు పెట్టలేదు ఖర్చు సంగతి ఉంచి దేహాన్ని తన యొక్క ఆస్తి నావత్తు కూడా తన కొరక ఈ శరీరమునంతా కూడా వేయబెట్టినటువంటి యొక్క తల్లిదండ్రులను సంవత్సరానికి ఒక్క రోజునైనా తలంచుకోకూడదా ఎడియా అని చెప్పి గుర్తు చేసుకొని తర్జనం అంటే అదే ఆ గుర్తు చేసుకోకూడదా మానవుడు కనుక ఆ అలా ప్రతి సంవత్సరము కూడా ఆ తర్జనం పెట్టి అనేక మందికి భోజనం ఒకటి రెండు గయాకరణ మూడవది గయకు పోయి సాధకరణ అక్కడ పిండ ప్రాతం మీద పెండ ప్రదానం చేయటం ఈ మూడు చేత త్రిభిత్వం ఈ మూడింటి చేత కొడుకు తాషమా లేకపోతే కొడుకువాడు వాడు లక్షా గతులకు పాటించేలు నువ్వు అలా ఆయనకి ఇరవై వంజట వంటవాళ్ళు ఇరవై వేల మంది వంట చేసేవాళ్ళు రాత్రింబవాళ్ళు పగలు రాత్రి భేదం లేదు ఇరవై వేల మందికి ఒకటే పని అట వండి పెట్టడమే పని ఆ అదులో పరిణత పాచికులటా ఆరితేరిన వంట వాళ్ళు అటాత చాతాతని రకం కాదు ఆ అలాంటి యొక్క మంది పాచికులు వండి పెడుతూ ఉండగా రాత్రింబవాళ్ళు పశువుల పశువులున్నే గవాలంభం చేశాడు ఆయన ఐదు వందల గోవులు నరిచాడు యజ్ఞములు ఆ గవాలంభం చేసిన వాడు ఆయనే ఎందువల్ల అంటే గోవులు నరగకూడదు మిగిలినటువంటి యొక్క గొర్రెలు మేకలు ఇలాంటి వాటిని నరగవచ్చు కానీ గోవు నరగటానికి లేదు గోవు నరిగితే దాని యొక్క రోములు ఎంత ఉన్నదో అంత మంచికి అన్నదానం చేయాలి ఆ గోవు యొక్క రోమ సంఖ్య ఉన్నది దా అంతమందికి అన్నదానం చేస్తేనే దాన్ని ముట్టుకోవాలి కనుక ఐదు వందల గోవులు నరికాయట ఆ అందులో నన్ను నరుకు నన్ను నరుకు నన్ను నరుకు అని వచ్చినాయి కూడా ఎందుకయ్యా అంటే ఉత్తమగా తీవటానికై అందులో తగిన తరువాత ఉత్తమ ఆ సగ్గ లోకమే కనుక దాని కొరకై వచ్చి నన్ను నరకవలసిందని వచ్చిన చేత ఆ గోవులన్నీ కూడా అలా నడిచి ఆ చేశాడు ఆ రంజుదేవుడు సప్తయాగము కొనియాత్తు దేవుడవి కొనకు వలస లోకాంతరం ప్రకారంగా సప్తయాగం చేసినాడు సుమాంగ పన్నెండు సంవత్సరములు కేరు చేసినాడు యాజ్ఞము అటువంటిదేవుడు కూడా వెళ్ళిపోయినాడు సరస్వతి సమీపం వివిధ చంద్రుడు చంద్రుని యకుమారుడు బాల్యములందు అరణ్యములో ఉన్నటువంటి యొక్క పెద్ద పురులు సింహములు ఏనుగులు వాటి అన్నిటినీ తీసుకొని వచ్చి ఆ కన్వాసములో బారుడు బారుగా కట్టి వాటి మీద ఎక్కి తిరుగుతూ ఉంటే అడిగిపోయేవాళ్ళట ఋషులంతా కూడా ఏమిటవాడు ఆ ఇంత చిన్న వయసులో అది ఏదైనా మారు ఆ ఎదురుదైతే ఉద్దేశం వాడట అసంహాది కాని ఏనుగులు గాని దాంతో ఆ పెద్ద అరుపు అరిచి పడుకునేదట దెబ్బ వెంటనే ఆ సర్వధమనుడని ఆ ఆ జన్తు జాలమునంతా కూడా అలా దమించిన కారణం చేత సర్వధమరుడు అని వినిచ్చారు ఆ ప్రకారంగా ఆ చేసి రాజ్యములకు వచ్చినటువంటి వాడై ఆ కాడు యువరా నదీ తీరములు గంగా నదీ తీరములు తీరములో అదేములైనటువంటి యొక్క యజ్ఞములు యావత్తు కూడా చేశాడు మహత్తరములైనటువంటి యొక్క యజ్ఞములు చేసి తన యొక్క పేరు చేత భరతఖండము అని చెప్పి మొత్తానికి కూడా తన పేరు చేసి చేసుకోమతి పనిచి యోషులు బితికించి జగంపు పోషించు భూమి ఆవత్తు కూడా ఎత్తు ఎత్తుదక్కులుగా ఉన్నదట సమానంగా లేదు ఓ చోటేమో తాడితునుంది ఓ చోటేమో అలా ఉంటే తన యొక్క రథగమనం ఉన్నదే రసం తిరగటానికి విలుదా లేకపోతే మరమ్మ జయించాయట ఈ ఖండ వత్తు కూడా భ్రతఖండం అంతా ఏదన్నా మేరకుంటే ఒక ఆగ్రంలో కీలకవుతున్నాం మనం సరి చేసుకోవాలంటే సాధ్యపట్టల్లా కానీ అఖండ భూమండలం అంతా మరమ్మ ఆ చేయించి తన పేర పృథివీ అనే పేరు వచ్చింది భూమికి పృథ్వ చెట్లు సరి చేశాడు గురుక పృథివీ అనేటటువంటి పేరు నిలిపినటువంటి ఆహా అరేక యజ్ఞములు చేసి ఆ యజ్ఞములు ఎందు ఆ బ్రాహ్మణులారే బ్రహ్మైనటువంటి వారికి ఆ పారములైన కూడా ఇచ్చి ఈ భూమి ఉన్నది ఆ ఒక సమయములో ఈ పంటలు లేకుండా పోయింది పంటలు లేకుండా పోతే నిన్ను చప్పుతాను సుమా అని చెప్పి ఋషి చక్రవర్తి ధరస్సు తీసుకున్నాడు తీసుకుంటే గోరూపములు ధరించి పారిపోయింది భూమి వెంటబడి దాన్ని పట్టుకొని ఆ దేవతలందరినీ కూడా పిలిచి అప్పుడు పిండా సమస్తమైన ఓషధు యావత్తు కూడా పిండి లోకములకేమి క్షావం లేకుండా కరువు లేకుండా అలా చేశాడు అటువంటి యొక్క చక్రవర్తి కూడా వెళ్ళిపోయాడయ్యాంగతుడై బ్రహ్మ విద్వేషము ధర్మజ్జుల పాలనమున రాజ్యయోగ్యములు తా సుధాకం పెక్కాచరించి కశ్యబునకు నిచ్చి కాశ్యబు ఎన పేద తనకి చేసను మహాత్ముడు పరితోష విభ్రాంతి కలిగి నేను మృతుకలేడు పరశురాముడు బ్రహ్మ విద్వేషము పాట్యో ఆ కార్తవీయనుడు బ్రహ్మద్వేషం కలిగినటువంటి వాడై జమదగ్ని సంవరించగా ఆ కారణం చేత జగత్తులో ఉన్నటువంటి రాజు నందని ఇరువు తన గంటగొడ్డలి చేత నరికి ఆ రక్తమునంత ఐదు మొడుగులుగా ప్రవహింపజేసి రాజరక్తము దాని చేత పిదురే తలకు ఆ రాజు నందుని ఇరవై యొక్క సార్దిగా అట్ట జగత్వం తిరిగి రాజు అన్న అన్నవాడిని ఎలా నరికాడు దశరథుడు ఆ జనకుడు బదులైనటువంటి వారు పరశురాముడు వస్తూ ఉన్నాడు అనే వరకు గాదులు దొడుక్కొని చీరల కట్టు కూర్చునేవాళ్ళట పరశురాముడు వస్తూ ఉన్నాడు అనే వరకు ఆ అంటే చూచి మీ మోహాలు తగలయ్యాడిపోయేవాళ్ళటా ప్రతికారుసు మా వాళ్ళు ఆ లేకపోతే రాజు అంటే మాత్రం ఇక బ్రతికిపోయేది లేదు ఆ ప్రకారంగా ఆ జగత్తులో ఉన్నటువంటి యొక్క రాజులందరినీ కూడా నరిచి ఈ భూమి యావత్తు కూడా తన వశం చేసుకొని రాజులందరినీ నలికిన ఎవరికి ఆ భూమి తనదే ఆ భూమి యావత్తు కూడా కాశ్యము కశ్యపులకిచ్చా దానం కష్టపులకు ఇచ్చి కాశ్యమిన పేరు భూమికి చేసి అనేక వ్యక్తి ఆకుములు కూడా చేసి ఆ తనకు ఏమీ మిగుల్చుకోకుండా అంతా కూడా పంచి పెట్టి వెళ్ళిపోయాడు ఆ పరశురాముడు ఆయన కూడా లేడయ్యా ఇప్పుడు షోడస మహారాజులు వీళ్ళు ఎంతంత పని చేసినటువంటి వాడు కూడా ఉండలేదయ్యా అంతా కాలగట్టిలో చచ్చి వెళ్ళిపోయారు స్వర్లోకానికి వెళ్ళారు నీ కొడుకుపోయాడంటే అవే నీ కొడుకు పోకుండా వాళ్ళలో ఎన్నో ఉంతయ్యా నీ కొడుకు మరి వాళ్ళంతా పోగాలే నా కొడుకు పోయాడు నా కొడుకు పోయాడు అని ఏడుస్తాను ఏమిటయ్యా తనకి చాలా అజ్ఞానము అని చెప్పి ఆ సృంజీవుకి చెప్పాడు నారద మహర్షి ఇవన్నీ చెప్పినా మాట్లాడటం లేదా లేదట పలకపోతే ఏ పలకవే మాట్లాడే అయ్యా ఏమున్నది చెప్తున్నారుగా విషయం విషయం చెబుతూ కదా అంటే వారిని నుగా నేను చెప్పిందంతా కూడా గాలికి పోయినట్టుగా ఉంది సుమా ఆ ఇంతకి ఆ కుమార్ని ఎందుకు వ్యామోహం నీకు పోలేదు గనుక సరే వాడు బ్రతికేటట్టుగా చేస్తూ ఉన్నానులే ఇక నీవు లేకపోతే పోదు ఆ యొక్క దైన్యము ఆ దుఃఖము అని ఆ సువర్ణస్థి బగాక అన్న ఆయట అది వరకు బ్రతికాయట కొడుకు అప్పుడు ఆనందపడ్డా సృంజీవుడు ఆ ప్రకారంగా ఆ యొక్క నారదులు వారు నాడే ఛోడశ మహారాజుల చరిత్ర శూన్యులు చెప్పాడయ్యా అని ధర్మరాజు చెప్పాడు వ్యాసమహర్షి అయితే మరి ఆ సువర్ణశ్చియుని బ్రతికించాడు ఆ మరి మీరు బ్రతికించకూడదా అని అంటాడేమోనని అలా బ్రతికించడానికి వీల్లేదయ్యా వాడు బాలుడు ఆ అదృత వివాహుడు వివాహం కాలేదు యజ్ఞయాగములు చేయలేదు ఆ కారణం చేత వాణ్ణి బ్రతికించాడు నాలుగు కానీ నీ కొడుకు వివాహం అయిపోయింది పెరిగాడు పెద్దవాడయ్యాడు అనే యజ్ఞముడు యాగములు అన్నీ చేశాడు అన్నీ అయిపోయినాయి అనేక మంది రాజులందరినీ కూడా నరికి రణభూమికి బలించాడు కనుక అటువంటి యొక్క దివ్య పురుషుడు నాడే ఉత్తమ గతికి వెళ్ళిపోవడమే వాడిని బ్రతికించడానికి మాత్రం ఎవరికి సాధ్యపడవద్దు సుమా కాబట్టి నీవు మాత్రం ఆ దుఃఖపడవద్దు సుమా అని చెప్పి వెళ్ళిపోయాడ వ్యాసమహర్షి అనతనితో సత రాజు ఎంగతం గు సంసప్త సమితి నే విశేషియేటుడు అడుగుతూ ఉన్నాడు సంజయా అర్జునుడు నాడే సంసప్తకుల్ని ఏమి చేసినాడు కుమారుడు పడిపోయిన సంగతి ఎవరు చెప్పినారు సుమార్జునులకు అని అడ్డే సంజయుడేమంటాడు అడవులు సహించేల నెషపతి సుధుడు దేవుడు ఆ ఎండినటువంటి అరణ్యముల కదా ఆజ్ఞే ప్రకారంగా సహించును ఆ సంసప్తకులందరినీ కూడా అలా దగించినాడు సుమార్జునుడు మాధవుతులతో యుద్ధం చేసి సాయంకాల సమయంలో వెనక్కు తిరిగినాడు అర్జునుడు వెనక్కు తిరిగి ఆ శ్రీకృష్ణ స్వామి వారిని చూచి స్వామి చాలా ఉత్పాదములు గోచరిస్తూ అశుభ శుభగుణములు ఆ ఈ శలముల యొక్క ఫలం ఏమో నా యొక్క మనస్సు అంతా కలవర పడిపోతున్నది కేవలం సుఖులంగల తిప్పుడు ఆ గురుడు ఉన్నాడే దోణాచార్యులు సామాన్యుడుగా ఆ ధర్మరాజుని పట్టిస్తాను అని ఆ యొక్క దుర్యోధన కుమాట ఇచ్చిన కారణం చేత ఏమి చేసినాడో ఈ రోజున నాకు చాలా బాధగా ఉన్నది అంటే ధర్మరాజు ఆ తముడు ఇంకా ఏదైనా జరిగితే జరగవచ్చును తమ యొక్క శిబిరములకు వచ్చి తత్ప్రకారం మనుసంధించి అన్నరుం కియే ఆ చూస్తే అన్ని పాడు పడ్డట్టుగా ఉన్నాయి శిబిరములన్నీ కూడా అక్కడ ఏ విధమైనటువంటి విలాసం గానీ సంగీతంగాని ఏ వినిపించదు అది చూచి అర్జునుడు ఆ శ్రీకృష్ణ స్వామి వారితో ఎవ్వరకు తలపుల దికి స్వామి మన సైన్యం ఉన్నదే సేనలో ఉన్నటువంటి మనుష్యులు నాకు ఎదురు నా ముఖం వంక తోడకుండా తలలు ఉంచుకుని పోతూ సమా సుమా ఎక్కడ ఏ విధమైనటువంటి సందడి లేదు దీన్నంతా తొడగా తమ్మరాదో భీముడో నగురుడో సహదేవుడో భో ఈ రోజునైపోయినట్టుగా తోస్తూ ఉన్నది నాకు ఆలరు ముఖము తోడు అభిమన్యుడే ఎదురు రాడు నాకు నెత్తి వార్త చెవులు తోకు నొక్కు చేతి గల చిన్న భంగి పెట్టుకొన మనము ఆలదు ముఖము తొంగ వికసించిన తాపర వంటి ముఖంతో అభిమన్యుడు నాడే రోజు నాకు ఎదురు వచ్చేవాడు అటువంటి యొక్క ఎదురు రాలేదు సుమా ఎట్టిమ్మాట వినవలసి వచ్చునో ఎయి రోజులంగా అని అడిగే బంధుమిత్రులను రాజ్యులను తాను నొక్కడి అనున్న నన్నర తత్పదే శమ్మునకు నుంగేశు తోడతనా తనే బంధువులతో రాజులతో కూడా కలిసి సఫరించి ఉన్నటువంటి యొక్క తమరాజు దగ్గరకు పోయి ఆ కృష్ణార్జునులు సయకులు తొట్టుపడిన కొలువులోనికి కలయని ఆల్పడని తది ఆ కొలువులోనికి పోయి నాలుగు వైపులా పారూచి రాసిపోతూ ఉండగా ఏమంటాడు ఈ యొక్క సభలో అభిమన్యుడు నాకు కనిపించదు ఈ వేళ గురుడు నాడే దోణాచార్యుడు పద్మ వ్యూహం పంగలేదు గదా అందులోకి ఎవరు ప్రవేశించేవారు లేదు గనుక నీవు ప్రవేశించమని అభిమన్యుని మీరు పంపలేదు కదా సొత్తు తెలియన్వినంతమ్మను భంగివాడు వెనగా నింకి పాపం మన పోది మీరు సరపంచొక్కునొచ్చి ృందం వల చే తెలుసు కానీ తిరిగి వచ్చే సంగతి తెలియదు వినలేదు కనుక మీరు అలా పంపినగా లోపలికి పోయి ఆ కురు వీరులంతా చుట్టుముట్టగా అక్కడ పడిపోలేదు కదంగ ప్రకారం ఆలోచించి అనే అనేక విధములుగా దుఃఖించుతూ ఆ తపరాదు యొక్క ముఖం దూచి భీముడు లేడా తగ్గరంగా ఆ పార్సతుడు నాడే ఆ తమ్మునుడు లేడా మహారాజు నాడే ఆయన పోయినాడు సాక్షికి రాక తక్కి ఈ వేళ సాక్ష్యకి యుద్ధములోకి రాలేదా ఏమి మత్స్యనాథుడు మత్స్యనాథుడున్నాడే విరాదుడే పోయినాడు ఈ వేళ చెప్పదమైన నీకు రాక తక్కిన తెగంగతమేమి సుహద్ధ వీరంతా ఏమైపోయినారు కానీ వీరందరూ కూడా ఉండి ఆ సుభద్ర సూచి ఉన్నాడే అభిమన్యుని రక్షించలేకపోయినారాంగా నించి సంశప్త సమితి తోడు నమకించి పోదుకోది కౌరవ సైనికుల సింహనాదములు పిండిన చేసేటప్పుడు ఈ కౌరవులు చేసిన సింహనాదములు నాకు వినిపించినవి అతి సమయమునందు సింహనాదములు చేసి ఆనందపడవలసినటువంటి సమయము కాదు సుమా ఈ అభిమంజు నుంచి ఇచ్చి గాను క్రిష్టార్జన్లుగా ఎక్కడికి పోయినా బ్రతుక నీరు కనుక మీరంతా ఏడవలసిన కాలమే కానీ సంతోషించవలసిన కాలము కాదు సుమారి కేక పెట్టినాడు ఆ కేక నాకు వినిపించింది పనికి మరియు కొడుకు మనవును అదే విధములు కుమారుని తలంచుతూ దక్క పడుతున్నటువంటి తన చేతులతో పొదివి పట్టుకొని గోవిందు నీవు కూడా ఇలా దుఃఖపడవచ్చునట ఆయ ఎందుకు ఎందుకు వాడు అర్జును వాడు వాళ్ళు చంపేశారు చంపేస్తే ఆ సాయంకాలం చెప్పాడు జీవుడు రావంతుడు చచ్చిపోయాడయ్యా అంటే చాలా దుఃఖపడ్డా అర్జునుడు పడి ఎక్కడో ఒక పడి ఉంది చూటం పద అని రాసం వేసుకుని వెళ్ళారు వెళ్తే రెండు ఖాండములుగా తల ఒక శరీరం ఒక ప్రక్క చూచి ఆ సరస్వత్తి ఇటువంటి యొక్క మహాఘోరములన్నీ కూడా జరిగిపోవునని మహాపురుషుడైనటువంటి యొక్క ధమ్మరాజు శాంతి శాంతి శాంతి అని ఎంత కొట్టుకున్నప్పటికీ వినదేలుసుమా ఆ మహాపాతకుడు దుర్యోధనుడు ఆ కారు చేత ఇలాంటి యొక్క బాధలన్నీ కూడా కలగవలసి వస్తూ ఇవన్నీ అనుభవించవలసి వచ్చింది అని దుఃఖిస్తూ ఉన్నాడట ఆ అర్జనుడు దుఃఖిస్తూ ఉంటే ఒక నవ్వు నవ్వాడట శ్రీకృష్ణ స్వామివారు నవ్వాడట నవ్వితే ఏమని నవ్వు ఆయన ఏడుస్తుంటే ఈ నవ్వుతుంటేట్లా ఆ ఏమని అంటే నేను చెప్పినటువంటి బోధ ఆ పదు ఎనిమిది అధ్యాయుల యొక్క గీత భగవద్గీత అంతా అదంతా ఏమైపోయిందయ్యా మళ్ళీ మా ఊర్లోకి మొదట్లోకి వచ్చావు జరుస్తూ నాటి అది ఆ ఒక్క నవ్వు నవ్వాయట నవ్వే వరకు తెలుసుకుని స్వామి ఏడవను పని కథం పని ఆ ఇక దుఃఖపడను పని ఆయట ఆ అలాగే ఆ చాలా బాధ కలిగిందట ఆ అర్జునులకు తీనులైని వీరి నీవు దుఃఖపడుతూ ఉంటే ఏ ఇంకా మాటలు ఆడుమని నాన్న కనుక వీరిని రుచి తగిన మాటలు ఆడవలసింది నీవు వారోగను కొందల వారును అతని మారు పలుకును దేని తోడును అని చెందిరి అగ్గ చిక్కనని ఈ చిక్కన సోమయాజ యొక్క వెన తడిపోతుంది ముడవసిద్ధి ఆస్థానంలో ఆయన సైన్యాధిపతి సైన్యాధిపతి అయితే ఆ శత్రురాజు ఎత్తాడట పైన ఎత్తినప్పుడు సైన్యులన్నింటినీ కూడా నడుము యుద్ధానికి పోయాడు పోతే వాళ్ళ పైచయ్యిగా ఉంది సైన్యం హెచ్చుగా ఉన్నది సైన్యం తక్కువగా లాభం లేదా ఇప్పుడు అని చెప్పి వెనక్కి తిరిగి పారిపోయించాడు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 నీడు తోడిందట భార్య తోడి ఒక నొలక మాంచం అడ్డం పెట్టి దాని మీద ఒక గొడ్డేసింది స్నానం చేయటాన్ని వేసి అక్కడ పసుపు ముద్దలు పెట్టిందట పెట్టి ఓ స్నానం అంటే చూచాట చూచి ఏమిటి ఆడవాళ్ళకు పెట్టినట్టు పెట్టావు ఆడవాళ్ళకు పెట్టినట్టు పెట్టావు అంటే పగర్కు వెళ్ళి చెల్లతో నగదేది నువ్వు మనం పునాయకులేగురు ఆడు ఆదీ మీ ఒక పేటికి జలక మాట వచ్చిన తోట ఏమిటి ఆడవాళ్ళకు పెట్టినట్టు పెట్టావంట నువ్వు మగవాడివా నిన్ను మగత నాయకులెందు ఆ శత్రువులకు పారిపోయిలా వచ్చావు అంటే అపౌరుషం కలిగినటువంటి యొక్క నాయకులు నాని వాళ్ళంత నగరతయా నిన్ను ముగ్గురాడువాదమై ఇది వరకు మేమిద్దరమే ఆడవాళ్ళం నీ తల్లి నేను ఇప్పుడు ముగ్గురు నీతో కూడా మాట వచ్చిన చోట కాబట్టి చై స్నానం ఆడదానివి కాక మగవాడి ఒకయా అనదట వరే వరే వరే వరే ఎంత వరకు వచ్చింది మన ఆ ఎంత చెరికైపోయి పోతుందా అనుకున్నాట ఆ సరే స్నానం చేసి భోజనానికి వచ్చాయట విడిగిపోయిన పాలు పోస్తుందట తల్లి విడిగిపోయిన పాలు పోతుంది అమ్మా విడిగిపోయినాయి పాలు విరిగినాయి అమ్మా పాలు విరిగిపోయినాయి అంటే విడిగిపోతాయి రా విడిగిపోతాయి అసదృముల మసి పుచ్చక విదిగి మగ పౌండ్రియ అసదృముల మసి పొచ్చక విదిగి మగ పౌండ్రియ కసవున పొసులు విదిగినవి పాదు పోతాయి రాసిపో ఆది వీరున్నారే చెత్తులందరినీ కూడా చండాడక విదిగి పారిపోయి వచ్చావు కసము మేయకపోయిన పశువులు విదిగినవి మేటానికి గడ్డి మేటానికి పోయినటువంటి యొక్క పశువులు కూడా విరిగి పాలు విరిగా విరిగి వచ్చినది కాబట్టి పశువులు వాటి పాలు విరిగిపోయినరా విరిగిపోయిన పాలు కాదా నీ ఒక మంచి పాలు కూడా కావాలంటే తాగేడు అన్నారు అంద అదే సరికి ఆ ఎక్కడ రూప రూపారికి ఎక్కిపోయిందట వాడికి అరే అరే అరే ఆ భాద్య ఈ ప్రకారంగా మాట్లాడుతూ అంటే ఇంకా బ్రతికెందుకని చెప్పి వెంటనే ఖర్చు తీసుకుని గుర్రం మీద పడ్డాడు పోయి ఆ సైన్యందుబడి అనేక మందిని అరిచి వాళ్ళ యొక్క ఆ కడ్ చేత తేగి మొక్కల ఇగు మీద పడ్డాడట బయట వచ్చింది కవు చచ్చిపోయాడని వస్తే ఇద్దరు బయలుదేరిపోయారట ఆ తల్లి చూచి ఆ కన్నము చూచి ఆనందపడి చావు